షులు కూడా ఆ అపరబ్రహ్మ మీద తపస్సు చేశారు సిద్ధులు పొందారు అన్నీ చూశారు ఇవన్నీ తాత్కాలికమని తేలింది ఆఖరికి వాళ్ళు ఆరుగురు కూడా నిర్ణయించుకున్నారు మనకు ఇది కాదు కావాలి శాశ్వతమైన స్థితి కావాలి అది కావాలి అంటే ఏం కావాలి పరబ్రహ్మ కావాలి పరావిద్య కావాలి పరావిద్య అంటే ఏంటి యయా విద్యయా అక్షరం అధిగమ్యతే సాపరా ఉపనిషత్ అంటుంది పరా అంటే ఏంటి యయా విద్య ఏ విద్య ద్వారా ఏ జ్ఞానం విద్య అంటే విద్ జ్ఞానే గుర్తు పెట్టుకోండి విద్య అనే శబ్దానికి ధాతు ఏంటి విద్ ధాతు విద్ జ్ఞానే అంటే ఏ జ్ఞానము ద్వారా యయా విద్యయా అక్షరం అంటే పరమాత్మ నక్షరం ఈ లోకంలో క్షరము కానిది నాశనము కానిది ఎవరు పరమాత్ముడే అందుకనే ఉత్తమ పురుషస్త్న్య పరమాత్ యోక్రయమాశ్య బిభర్తి అవ్యయత్ క్షర అతీ అయమాక్షరీతోయ అక్షరాదోత్త అథోస్మికే వేదే చ ప్రది పురుషోత్త అంటే ఎవడైతే ఈ క్షరాన్ని దాటి అతీర్త్యవర్తతే అక్షరుడే ఉన్నాడో అంటే క్షరము కాకుండా నాశనము లేనటువంటి స్వరూపమై ఉందో ఆ అక్షర స్వరూపమైనటువంటి పరమాత్మ తత్వాన్ని యయా విద్యయా అక్షరం అధిగమ్యతే అక్కడ ఆ స్థితిని పొందుతున్నాడో ఆ స్థితిని పొందడానికి ఏ జ్ఞానము కారణమై ఉందో ఆ జ్ఞానమే పరావిద్య అదే పరావిద్య ఆత్మవిద్య ఆత్మవిద్య మహావిద్య శ్రీ కామసేవితా కామసేవిత అమ్మవారిని అంటారు శ్రీ విద్య అంటే ఏంటి శ్రీ అంటే ఏంటి శ్రీ విద్య అంటే అదేదో ఉపాసనకి దింపకండి శ్రీ అంటే వేదము అని అర్థం వేదము ద్వారా ప్రకటితమైనటువంటి పరబ్రహ్మ తత్వమై ఉంది అమ్మవారు ఆ అమ్మవారిని పొందడమే శ్రీ ఆ అమ్మవారి స్వరూపమై ప్రకాశించడమే శ్రీ విద్య శాంతమూర్తిం సకల సురనుతాం ప్రదాత్రీ కాబట్టి శ్రీ అంటే వేదములు శ్రీ అంటే మోక్షము మోక్షస్వరూపమై ఉంది అందుకని అమ్మవారిని యాదేవి దేవీ సర్వూతీషు ఆత్మ రూపేణ సంస్థిత నమస్తే ఆత్మస్వరూపమై ప్రకటితమయ్యే ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందడమే ఒక సాధకుడి యొక్క చరమ స్థితి అదే నిర్వాణం అదే కైవల్యం అదే మోక్షం కాబట్టి ఆ అందిస్తుంది ఉపనిషత్ కాబట్టి ఆ పరావిద్య మనకు కావాలి అని కోరుకున్నారు వీళ్ళు ఈ భారద్వాజ గోత్రంలో ఉన్నటువంటి ఋషి భారద్వాజుడు ఆ భారద్వాజుడు యొక్క కుమారుడు ఎవరు వీడు సుకేశుడు అంతేకాకుండా ఈ శిబిమహర్షి తర్వాత శైబ్యశ్చామ శిబిమహర్షి యొక్క కొడుకు సత్యకాముడు అలాగనే శౌర్యాణి చార్గ్య అంటే గార్గ్యుడు అనంటే గర్గ గోత్రంలో గర్గముని గర్గ గోత్రంలో వచ్చినటువంటి వాడు గర్గ గోత్రీకుడు ఎవరనంటే సూర్యుడే గర్గగోత్రం వాడిది కాబట్టి ఆ సూర్యుడు కుమారుడు శౌర్యాయణి వాడు సూర్యుడు యొక్క కుమారుడు అలాగనే ఆశ్వలాయన కౌసల్యశ్చ ఆశ్వలాయన కౌశల్యుడనేటువంటి వాడు యొక్క కౌశల్యుడనేటువంటి వాడు అంటే వీడే ఆశ్వలాయనుడు వీడెవరనంటే అశ్వల మహర్షి యొక్క కుమారుడు అనమాట ఆశ్వలాయనుడు వాడికి పేరు కౌశల్యుడు అనేటువంటి పేరుంది ఆ అలాగనే భార్గవో వైదర్భి అలాగనే భార్గవుడు అంటే భృగు వంశీయుడు వీడు వైదర్భి అంటే విదర్భ దేశంలో ఉన్నాడు విదర్భ అంటే తెలుసు కదా మీకు మహారాష్ట్ర ఆ ప్రాంతంలో ఉంది వైదర్భి అంటే విదర్భ దేశంలో ఉద్భవించినటువంటి వాడు ఆ స్థానంలో ఉన్నవాడు భృగు వంశీకుడైనటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి వాడు భార్గవ వైదర్భి అలాగనే కబంధి కాత్యాయన అంటే కత్యుడనేటువంటి ఋషి అతని యొక్క కుమారుడు కబంధి సో వీళ్ళందరూ కూడా ఏం చేశారనంటే సుకేశుడు సత్యకాముడు శౌర్యాయని కౌశల్యుడు వైదర్భి అలాగనే కబంధి ఈ ఆరుగురు కూడా ఋషులు ఒక నిర్ధారణకు వచ్చారు ఏమిటా నిర్ధారణ అనంటే మనకు అపరావిద్య కాదు ఇది తాత్కాలికమైంది మనకు పరా కావాలి అంటే మోక్ష విద్య కావాలి కైవల్య విద్య కావాలి అది ఎవరి ద్వారా మనం పొందగలము అని తపస్సు చేసారు తపస్సు చేస్తే వారికి తపస్సే నిజంగా గురువుని పట్టుకొచ్చింది అందుకనే మనం గురువుని వెతకూడదండి భగవంతుడే గురువునివ్వాలి అందుకనే మనం భగవంతుణ్ణి పీడించాలి ఎంతసేపటికి గుర్తుపెట్టుకోండి నాకు గురువుని ఇస్తావా చేస్తావా నాకు గురువునిస్తావా చేస్తావా వాడినే పట్టుకోవాలి వాడే వస్తాడు గురువుగా కాబట్టి మనం గురువుని వెతుక్కునే అంత గొప్పవాళ్ళం ఏం కాదు మనం వెతుక్కుంటూ పోతే వాడు మనల్ని ఎక్కడికి ఎక్కడికో తీసుకెళ్తాడు మళ్ళీ లేనిపోని దగ్గరికి తీసుకెళ్తే అగలెట్టు కూర్చోబెడతాడు కాబట్టి మనం వెతుక్కుని పట్టుకునే గురువులు అలా ఉంటారు మనం వెతుక్కోకూడదు గురువుని మనం భగవంతునే పీడించాలి భగవంతునే పట్టుకుని పిండేయాలి నాకు గురువుని నాకు గురువు కావాలి నాకు నా నా తెలియజేసే నాకు గురువు కావాలని వాడినే పట్టుకుంటే వాడే వస్తాడు దైవం మానుష రూపేణ వస్తాడు వాడే దిగుతాడు ఒక గురువు రూపంలో అందుకనే గురు బ్రహ్మ గురుర్ విష్ణుహు గురుర్ గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆ పరబ్రహ్మ తత్వమే ఒక రూపాన్ని ధరించి వస్తుంది మన యొక్క భక్తికి మన యొక్క శ్రద్ధకు మిచ్చి అదే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అంటే ఎవరి పట్ల అయితే మనకు గుర్తు కలుగుతుందో ఎవడి మీద అయితే మనకు గురి కుదురుతుందో ఎవడిని చూస్తే అబ్బా ఇది శుద్ధ పరబ్రహ్మ చైతన్యమని మనకు అనిపిస్తుందో ఎవరిని చూస్తే మనలో కామక్రోధాలు రాగద్వేషాలు కలగవో ఎవరిని చూస్తే మనకు కూడా సంసార క్షయమైపోయిందనేటువంటి ఆనందం కలుగుతుందో ఎవరి సన్నిధిలో ఉంటే మనం కూడా ఆ నిర్వాణాన్ని అనుభూతి ఎస్ రుచి పొందగలిగే స్థితి కలుగుతుందో వాడే పరబ్రహ్మము వాడే గురువు గుర్తుపెట్టుకోండి అటువంటి గురువుని పొందారు ఇక్కడ ఆరుగురు తపస్సు ద్వారా పిప్పలాదు పొందారు ఇక్కడ బ్రహ్మపరాహ బ్రహ్మనిష్ఠాహ పరం బ్రహ్మాన్వేషమాణాహ వీళ్ళకి ఇన్ని అబ్జెక్టివ్స్ వాడాలి చూడండి బ్రహ్మపరాహ బ్రహ్మనిష్టాహ పరం బ్రహ్మ అంటే వీళ్ళు బ్రహ్మపరులు అంటే మనకు బ్రహ్మనే కావాలి ఆ పరమార్థ తత్వమే నాకు కావాలి అని నిశ్చయం కలిగిన వాడు రెండోది ఆ నిశ్చయం ఎలా చూపిస్తున్నారు బ్రహ్మనిష్టాహ బ్రహ్మపరాహ అంటే డెడికేషన్ ఉంది డెడికేషన్ ఉంటే సరిపోదు కమిట్మెంట్ కూడా ఉండాలి డెడికేషన్ మాత్రం సరిపోదు కమిట్మెంట్ కూడా ఉండాలి నా గురువు చాలా భక్తి కాని గురు గురువు సేవకు కూడా నేను నిర్ధారణ అవ్వాలి బ్రహ్మపరాహ బ్రహ్మనిష్టాహ పరం బ్రహ్మాన్వేషమానాహ అంటే వీళ్ళు బ్రహ్మ పరులు బ్రహ్మనిష్ఠులు పరం బ్రహ్మాన్వేషణ చేస్తున్నారు చూడండి పరులు అనంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందాలనేటువంటి సంకల్పంతో ఉన్నవాళ్ళు ఏక సంకల్పం ఆ సంకల్పానికి కమిట్ అయిన వాళ్ళు అంటే ఇంకా అదే పొందాలనేటువంటి తదేక చింతనతో ఉండేవాళ్ళు చింతన మాత్రం ఉంటే సరిపోదు చూడండి క్రియాసత్వే సిద్ధిహి అన్నారు కదా కాబట్టి ఆ క్రియాసత్వే సిద్ధి నాకు సంకల్పం మాత్రం ఉంటే సరిపోదు ఆ క్రియ కూడా ఉండాలి అందుకని పర బ్రహ్మాన్వేషమానాహ అంటే ఏ దాన్నైతే నేను పొందాలనుకుంటున్నానో ఆ పొందాలనుకునేటువంటి దాని పట్ల నా ప్రవృత్తి కూడా ఇక్కడ ఉండాలి ఆ ప్రవృత్తి లేకుండా అబ్బా స్వామి మీరు చెప్తుంటే ఎంతో బాగుంటుందండి బయటికి వెళ్ళగానే అన్ని మళ్ళీ అదే సమస్య కాబట్టి ఇక్కడ బ్రహ్మాన్వేషమానాహ దేన్నైతే పొందాలనుకుంటున్నారో దాన్ని పొందాలనే ప్రవృత్తిని అవలంబించి ఉన్నవాళ్లు తానే పొందాలనే ప్రవృత్తిని కలిగి ఉన్నవాళ్ళు ఏష హై తత్సర్వం వక్ష్యతీతి అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఆరుగురు అనుకున్నారట మనం దీన్ని పొందాలనుకుంటున్నాం కదా దీన్ని చెప్పగలిగే ఏకైక వ్యక్తి మార్గదర్శకం చేయగలిగే ఏకైక వ్యక్తి వక్ష్యతీతి ఇతనే చెప్పగలడు అని దేహ సమిత్పాణయ భగవంతం పిప్పలాదం ఉపసన్నా అంటే వీళ్ళందరూ అనుకున్నారట అబ్బా మనల్ని నడిపించగలిగే వ్యక్తి మనకు బోధపరచగలిగే వ్యక్తి ఇతనే దొరికాడు ఇతను ఒక్కడే వక్ష్యతీతి ఇతనే చెప్పగలడు ఇతనే బోధించగలడు ఇతనే ఆ బోధను నాకు తెలియచేయగలరు అని ఆరుగురు ఋషులు కూడా ఆయన దగ్గరికి వెళ్లారట భగవంతం ఎవరాయన అడ్జెక్టివ్ చూడండి పిప్పలాదం భగవంతం అంటే భగవద్పమై ఉన్నాడక్కడ కాబట్టి గురువుని మాంసపు పిండంతో చూస్తే మనిషిగానే కనపడతాడు గురుని మాంసపు పిండాన్ని దాటి అవతల చూడగలిగితే భగవన్మయమై కనిపిస్తుంటాడు కాబట్టి న గురోహో అధికం తత్వం న గురోహో అధికం తపహ తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే గురువు ఒక తత్వస్వరూపమే ప్రకాశిస్తున్నాడు కాబట్టి వాడి శరీరాన్ని ఎలా వాడుకుంటున్నాడంటే మనం కట్టుకునే దానికి బట్టను ఎలా వాడుకుంటున్నామో వాడు మనకు తెలియజేయడం కోసం ఈ భూమి మీద ఒక శరీరాన్ని వాడుకుంటున్నాడు వాడిని శరీరంతో జత కలిపి మనలా చూడకండి ఒక గురువుని ఆ తత్వస్వరూపంగా చూడగలిగిన వాడు తాత్విక దృష్టితో చూడగలిగిన మాంసమయమైన దేహానికి పరిమితం చేయకుండా ఒక సాధకుడు ఒక శిష్యుడు గురువుని మాంసపిండంతో చూడకూడదు చూస్తే ఆ మాంసపిండం పోయిందనుకోండి మా గురువుగారు పోయారండి మా తాతగారు పోయారు మా నాన్నగారు పోయారు మా గురువు గారు పోయారు తాతగారికి తండ్రికి గురువుకి తేడాయ ఉంటుంది గురుత్వం అనేది ఎప్పటికీ పోదు శాశ్వతమైన అర్థమైందా కాబట్టి ఆ మాంసమయమైన దేహంతో కాకుండా ఒక తత్వస్వరూపమై గురువుని ఎవడైతే చూస్తాడో శిష్యుడు తాత్వికమైన దృష్టితో ఎవడైతే రిలేట్ అవుతాడో వాడికి శీఘ్రంగా గురువు యొక్క వాక్యాలు వెంట వెంటనే ఫలితం ఇస్తాయి మాంసమయమైన దేహంగా చూసి దాంతో వ్యవహరిస్తే వాడికి ఆ వాక్యాలు ఫలితాన్ని ఎందుకని అది వాక్యాలు జడమైపోతాయి చేతన వాక్యాలు కావవి అవి జడమయమైన వాక్యాలు కాబట్టి ఆ మాంసమయమైన దేహంగా కాకుండా తత్వమయమైన దేహంగా ఎవడైతే శిష్యుడు చూస్తాడో సాధకుడు వాడికే బోధపడుతుంది అందుకనే ఒక సాధకుడికి ఆ అర్హత చెప్పబడింది ఎవరు ఒకటి ఈ లోకాన్ని బాగా పరిశీలన చేసి ఈ అపరా కాదు నాకు పరావిద్య కావాలి అని తదేక లక్ష్యం కలిగిన వాడు అర్హుడు ఇప్పుడు ఆ విద్యను నేను పొందాలంటే నాకు గురువు కావాలి అని ఆ గురువుని సంపాదించుకున్నవాడు తెచ్చుకున్నవాడు ఆ గురువుని మాంసమయమైన దేహంతో కాకుండా తాత్విక దేహంతో చూడగలిగిన వాడు అర్హుడు రెండు అర్హతలు ప్రపంచాన్ని కాదు పరమాత్ము చూడాలి పరమాత్మకు ఈ ప్రపంచం శరీరం ఈ శరీరాన్ని తప్పించి పరమాత్ము చూడాలి గురువుకి దేహం మాంసమయం దీన్ని తప్పించి తత్వమయాన్ని చూడాలి ఈ రెండు దృష్టి ఏ సాధకుడికి అయితే కలిగిందో వాడు అర్హుడు వాడు సిద్ధుడైపోతాడు ఇంకా వాడికింకేం అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి పరమాత్మకు ఈ ప్రపంచం ఎలాగైతే దేహమైందో గురువుకి మాంసమయమైనది కూడా దేహము ఇదొక వస్త్రము ఇదొక ఆచ్ఛాదన భగవంతుడు కూడా ఇదొక ఆచ్ఛాదన ఈ చెట్లు పుట్టలు గుట్టలు నదులు ఇవన్నీ భగవంతుడి యొక్క శరీరం ఈషావాస్యమిదం సర్వం అన్నప్పుడు వాడి శరీరమేది మీరు ఇక్కడ దేన్ని ముట్టుకున్నా గుర్తు పెట్టుకోండి భగవంతుణ్ణి ముట్టుకున్నట్టే దేన్ని ముట్టుకున్నా దేన్ని ఆలోచించిన కదిలే ఆలోచన వాడే పట్టుకునేదే వాడే సర్వము తానైన వాడు అందుకనే వాసుదేవ సర్వమితి సమహాత్మాదుర్లభ ప్రతిది వాసుదేవుడు అంటే ఒక కృష్ణుడే పిల్లని గురువు వాడే కృష్ణుడు అని చెట్టు పుట్ట గుట్ట మట్టి గాలి నీరు దూలి అన్ని సర్వము ఆ పరమాత్ముడే సర్వము భగవంతుడు కానిది ఈ లోకంలో ఇంకోటి ఏది ఉండడానికి లేదు ఉందా అది భగవంతుణ్ణి విభేదిస్తుంది భగవంతుడి యొక్క అనంతత్వాన్ని పాడు చేస్తుంది భగవంతుడు అనంతుడు అనంటే సర్వవ్యాపకుడు అనంటే ఆ పరమాత్మ అంతటా నిండి నిబుడికృతమై ఉన్నాడని అర్థం అన్ని తానే ఉన్నాడని అర్థం అన్ని తానే ఉన్నాడని కాదు ఉండేదే వాడనర్థం రెండోది లేదు ఇది ఒక జస్ట్ ఒక ఆచ్ఛాదన ఈ శరీరం కాబట్టి ఇక్కడ ఆ తత్వాన్ని పొందడానికి వీళ్ళందరూ కూడా భగవంతం పిప్పలాదం ఉపసన్నా ఆయన్ని సమీపించారు ఎలా సమీపించారండి అనంటే సమిత్ పాణయ చేతిలో సమిధులు తీసుకుని సమిదెలు అనంటే సమ్యక్ ఇది సమిత్ అంటే చక్కగా అది అగ్నిహోత్రంలో వేయగానే ఆ సమిదలు అంటే కర్ర ఉంటాయి కదా వాటికి కొలతలు ఉంటాయి ఆ కొలత పెట్టి దాన్ని కట్ చేయాలి సమిదెలు అంటే కాబట్టి సమిదెలు అనంటే అవి కర్రలే అయినప్పటికీ కూడా ఒకసారి దాన్ని సంస్కరించిన తర్వాత దానికి కొలత ఉంటుంది యా ఇష్టికావ తీరువా యథావా కఠోపనిషత్తులు అంటాడనమాట అగ్నిహోత్రం చేసేటప్పుడు ఇటుకలు వాడమన్నారు కదా మనకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను నెరవేర్చగలిగేటువంటి మట్టి ఉందట ఈ ఆ రకమైన మట్టిని ఒక నెల రోజులు ముందుగా ఆ మట్టిని సేకరించి దాన్ని సంస్కరించి ఒక మంత్రంతో ఆ మట్టిని ముప్పై రోజులు సంస్కరించాలట సంస్కరించిన తర్వాత దాంతో ఇటుకలు తయారు చేయాలట ఆ ఇటుకలు తయారు చేసి దాన్నే అగ్నిహోత్రానికి పేర్చాలి తర్వాత ఆ సమిదలే తీసుకురావాలి అప్పుడే ఆ కామని నెరవేరుతుంది అంటే ఆ మట్టికి ఆ కామాన్ని నెరవేర్చగలిగే శక్తి ఉంది మన యొక్క కామనలు కూడా కోరికలు కూడా ఏ మట్టి నెరవేరుస్తుందో శాస్త్రం చెప్తుంది యాయిష్టికావ తీరువా యథావా ఎన్ని ఇటుకలు వాడాలి యాగానికి ఈ యాగానికి ఎన్ని ఇటుకలు వాడాలి ఎన్ని హోమగుండాలు వాడాలి ఇవి వేదం చెబుతుంది దాన్ని తగ్గట్టుగా వెళ్లాలి అలా వెళ్లగలగాలి అందుకనే ఈ కర్రపులని సమిదలు అని ఈ సమిత్పాణయయ ఈ సమిదల్ని తీసుకుని వెళ్లారట ఎందుకనంటే రిక్తపానిర్న పశ్చేత రాజానం దైవతం గురుం ఒక రాజుగారి దగ్గరికి మనం వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అలాగనే దైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు ఒక గురువు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి దైవం దగ్గరికి వెళ్లేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి గురువు దగ్గరికి వెళ్లేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి ఇది చాలా అద్భుతమైన విషయం తెలుసుకోవాలి రాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి శిస్తు పట్టుకెళ్ళాలి ఏం పట్టుకెళ్ళాలి శిస్తు సరిగ్గా మనం పట్టుకెళ్లి రాజుగారికి ఇచ్చి రాజా ఈ నీ రాజ్యంలో సుభిక్షంగా నేను పండించాను లేకపోతే నేను ఉత్పత్తి చేశాను నేను కూడా హాయిగా ఉన్నాను ఇదిగో దీని శిస్తు నాకు ఇంత లాభం వచ్చింది ఈ లాభంలో ఇంత వాటా రాజుగారికి ప్రభుత్వానికి చెల్లించాలి ఇది నా వాటా శిస్తనిస్తే రాజుగారు కూడా సభా వెళ్ళు అని చక్కగా మనల్ని అనుగ్రహించి రాజు దగ్గరికి వెళ్లేటప్పుడు శిస్థు పట్టుకెళ్లాలి దైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి ఫలం పట్టుకెళ్లాలి ఫలం ఉట్టి చేతులతో వెళ్లకూడదు ఎందుకని వాడి నుండి మనం ఏం కోరుకుంటున్నాం ఫలం కోరుకుంటున్నాం కాబట్టి మనం వాడికి ఇవ్వవలసిందేంటి ఫలం అంటే ఎందుకు ఫలం వాడికి ఇవ్వాలంటే పరమాత్మ నీ నుండి నాకు ఏ ఫలం అక్కర్లేదు నేనే నీకు ఇస్తున్నాను అది గొప్పతనం నాకేం ఫలం అక్కర్లేదు నువ్వు బాగుంటే చాలు నీ అనుగ్రహం కావాలంటే నాకు ఏ ఫలం అక్కర్లేదు నేనే నీకు ఫలం ఇచ్చేస్తున్నాను ఏమిటి నాకు ఏ ఫలము అక్కర్లేదన్న ఫలమే నీకు సమర్పించేస్తున్నాను కాబట్టి దైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమి ఇవ్వాలి ఫలం ఇవ్వాలి రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమి ఇవ్వాలి శిస్థు ఇవ్వాలి బాగా చూడండి ఆ శిస్థు మనం రాజుకి సరిగ్గా చెల్లించామనుకోండి ఆ శిస్థు ఎవరికి వస్తుంది మళ్ళీ మనందరికీ వస్తుంది ఫలం భగవంతుడికి ఇచ్చేసామనుకోండి ఆ ఫలం నా ఒక్కడికి కాదు యావత్ లోకాన్ని వాడు కాపాడుతాడు ఆ ఫలంతో గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు సమిధలు పట్టుకెళ్ళాలి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఋషి దగ్గరికి వెళ్లేటప్పుడు ఆయనకు విధి ఉంటుంది యజ్ఞం చేయాలిగా ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం ఉంటుందిగా కాబట్టి ఆయన వెళ్లి సమిదలు కొట్టుకుని ఎండ పెట్టుకుని ఈ పని ఆయనకు అక్కర లేకుండా మనమే ఇచ్చేసామనుకోండి ఆ సమయంలో ఇంకా మనకు ఇంకా చక్కటి సాధన చేయిస్తారు అందుకని ఆయనకు వెసులుబాటు కల్పించడం కోసం సమిధులు ఆయనకు పట్టుకెళ్ళిస్తే ఆయనకి ఎందుకు గురువుగారికి సమిధులు ఇవ్వాలి చెప్పండి ఆ సమిధులతో ఆయన అగ్నిహోత్రం చేస్తే మనందరం బాగుంటాం మనందరం బాగుండాలని చేస్తాడు కాబట్టి రాజుకి ఇచ్చే ప్రభుత్వానికి వస్తుంది భగవంతుడికిచ్చే ఫలం లోకానికే వస్తుంది గురువుకి సమర్పించే సమిదలు నా యొక్క సాధనకే ఉపయోగపడుతుంది కాబట్టి వీళ్ళ ముగ్గురికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు ఒట్టి చేతులతో వెళితే తదాస్తు నువ్వు కూడా అలానే ఉండునైనా అని అంటారు వాళ్ళు ఎలా వచ్చావో అలానే ఉండని అంటారు కాబట్టి మనం ఆ రకంగా ఆ భగవంతుడి దగ్గరికి రిక్తపాని పశ్చేత రాజానం దైవతం గురుం అలాగనే ఇంకా చెప్పింది ఆ శ్లోకం ఇంకో ముగ్గురిని కూడా ఒట్టి చేతులతో చూడకూడదు అట ఎవరంటే వృద్ధులని గర్భిణీ స్త్రీని పిల్లలని ఈ ముగ్గురిని ఒట్టి చేతులతో చూడకూడదు కాబట్టి ఇక్కడ పిప్పలాదుడి దగ్గరికి వీళ్ళందరూ కూడా సమిత్పాణితోటి వెళ్లారు వీళ్ళందరూ ఈ సమిత్పాణితో వెళ్లి వాళ్ళు ఆ పిప్పలాదుడిని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న వేస్తారు పిప్పలాదు ఏంటనంటే ఈ పిప్పలాదుడి దగ్గర వీళ్ళ ఆరుగురు కూర్చుంటే ఆరుగురితో పిప్పలాదుడి ఇప్పుడు మాట్లాడతాడు తాన్హ సుషిరువాచూయ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంవత్సరం సంవత్స్థాకా ప్రశ్నాన్ పృచ్చతీ విజ్ఞావ వక్ష్యామ వీళ్ళందరు వెళ్ళి ఉప్పలాదుడి దగ్గరికి సమిత్ పాండులై అక్కడికి పెళ్లారు